సంకీర్తన నూట వెన్న వెన్నచేతబట్టి నేయి వెదకనేలా చూచితే ఇదియే వివేకము నీ దాసులున్నచోట నిత్యమైకుంఠమిదే వేదతో వేరొకచోట వెదకనేలా ఆదిగొని వారి రూపులవియే నీరూపులు పోది నిన్ను మది తలపోయనేలా వారల తోడి మాటలు వడి వేదాంత పఠన వట్టి చదువులు చదువనేలా చేరి వారి కరుణే పట్టిన మన్ననలు కోరి ఇంతకంటే మిమ్ము కొసరనేలా నా విన్నపమునిదే నారద షుకాదులును ఈ విధముననే ఆనతిచ్చినారు శ్రీవెంకటేశ నీవు చేపట్టిన దాసులకు కైవశమౌ ఈ బుద్ధి కడమేలా